సాదనం శ్రీమాగిపత సివసమారంభా శంకరాచార్యమాం అస్మదాచార్యపే గురు పరం పరా భద్రం గన్నే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాసూ యేమే వీరాజు స్వస్తిన ఇంద్రోధశ్రవాహ స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టో అరిష్టనే స్వస్తినో బృహస్పతి దాతూ ఓ శాంతి శాంతి శాంతి ధనుర్గృహీవనిషదం శర్యుపాసయీత ఆయమ్యతస్యం తదేవాక్షర సోమ్య విద్ తద్వేవ్యం అక్షరపర బ్రహ్మ నీ హృదయములోనే ఉన్నది స ప్రాణస్త వాంగ్మన తదేత సత్యం తదమృతం మనము చిత్రమేమంటే మనము దేనిని అన్వేషిస్తున్నామో అది మన స్వరూపమై ఉన్నది ద సీకర్ ఈజ్ వాట్ హీ ఈజ్ సీకింగ్ అయితే నేను కోరేది నా స్వరూపమై ఉంటే మరి నేను ఎందుకు అన్వేషిస్తున్నట్టు దాన్నే అజ్ఞానం అని అంటారు దాని పేరే అజ్ఞానం అజ్ఞానం అలాగే ఉంటుంది అజ్ఞానం మనిషిని ముప్పతిప్పులు సో మనము చూడండి చిత్రం ఏంటంటే చాలా సరళంగానే ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం జీవితంలో అనుభవానికి రావటానికి చాలా కష్టం ఇప్పుడు మనము కోరేది ఆనందాన్ని కోరుతాం ఎట్టి సందర్భం ఏ ఏ పరిస్థితుల్లోనైనా మనం కోరేది ఆనందమే కానీ ఆ ఆనందము తీరా మనకి లభించినప్పుడు ఎక్కడి నుంచి లభిస్తున్నది బాహ్యం నుంచి లోపలికి వస్తుందా లోపల నుంచి పైకి వస్తుందా బాహ్యం నుంచి లోపలికి రాదు ఎందుకంటే బాహ్యంలో లేదు ఆనంద ఇప్పుడు సోఫా కొనుక్కున్నారనుకోండి సోఫా కావాలని అనుకుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సోఫా కొనుక్కున్నారు ఆ సోఫా వాటికి తీసుకొచ్చి ఇంట్లో పెడతాను ఇంట్లో పెట్టిన ఆనందం కలుగుతుంది సో ఇప్పుడు ఈ ఆనందము ఎక్కడి నుంచి వచ్చింది సోఫా నుంచి లోపలికి వచ్చినట్టే అనిపిస్తుంది కానీ వాస్తవం అది కాదు సోఫాలో నుంచి ఆనందం మనకు వచ్చే మాట అయితే దాంట్లో వాస్తవంగా ఆనందం ఉంటే వాడెందుకు గమనిస్తాడండి కాబట్టి వాడే అతనే ఎట్టబెట్టుకుంటాడు కదా తర్వాత ఈ సోఫాలో ఆనందం ఉన్నట్లయితే ఇది సపోజ్ ఒక సంవత్సరం అయిన తర్వాత లేకపోతే ఎందుకు సంవత్సరం దాకా ఎందుకు మొదటి రోజు ఇంటికి వచ్చినప్పుడు ఉన్న ఆనందం రెండో రోజు ఉండదు అంటే ఇంతట్లోకే అది పాతపడిపోయే ఆనందం అంతా దులిపేసి తుడిచిపెట్టినట్టుగా అయిపోయిందనా వాస్తవంలో అది జడ పదార్థం ఆనందం చైతన్యం యొక్క ధర్మం సో ఆనందం మన హృదయం నుంచే వస్తుంది మన స్వరూపంలోనే ఉంది ఆనందం అయితే మన స్వరూపంలోనే ఉంటే ఆనందం అది ఎందుకు నాకు లభించలేదు ఎందుకు లభించలేదంటే నాకు స్వరూపంలో ఆనందము ఉన్నది అనే సంగతి తెలియదు అజ్ఞానం ఈ ఆనందం అనేది నేను ఫలానా కోరికను కోరుతున్నాను ఆ లభి ఆ కోరిక లభించినట్లయితే నాకు ఆ కామ్య వస్తువు నుండి ఆనందం లభిస్తుంది చూడండి అజ్ఞానం ఎంత విస్తారంగా వచ్చిందో సో ఈ విధంగా మనస్సు ఒక డిమాండ్ ఒకటి పెట్టి పెడుతుంది మనస్సు అలా డిమాండ్ చేస్తున్నంత కాలం ఆ మనస్సు యొక్క డిమాండింగ్ సిచ్యువేషన్కే అశాంతి అని పేరు మనస్సు అలా డిమాండ్ చేస్తూ ఇది కావాలి అది కావాలని వృధ చేస్తూ ఉన్నంతసేపు ఆ స్థితికే అశాంత స్థితి అని పేరు సో మనస్సు ఆ విధంగా అశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు హృదయంలో స్వరూపంగా ఉన్న ఆనందము కప్పుబడిపోయి ఉంటుంది సూర్యుని మేఘాలు కప్పేసినట్టుగా కప్పుబడిపోయి ఉంటుంది దర్ ఫార్ ఆ ఉండి మనమేమో ఆ సంసారంలో పడి సంసారం వెనకాల పరుగులు ఎత్తుతూ ఉంటాం సో ఈ మనస్సు యొక్క అశాంతి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో బయటపడుతూ ఉంటుంది ఒకసారి సోఫా కావాలంటాడు ఇంకోసారి సినిమా కావాలంటాడు మరోసారి ఇంకోటి కావాలంటాడు ఇంకోటి కావాలంటాడు సో అశాంతి అనేక రకాలుగా బయటపడుతుంది అశాంతి దానికి స్థిరమైన రూపం ఉండదు శాంతికి స్థిరమైన రూపం ఉంటుంది కానీ అశాంతికి స్థిరమైనవి ఎలా వీలుగా ఉంటే అలా బయటకు వస్తూ ఉంటుంది సో అనేక కామనల రూపంగా ఈ అశాంతి ప్రకటమవుతూ ఉంటుంది ఆ పర్టికులర్ కామన దైవానుగ్రహం వల్ల మనకి సిద్ధించిందనుకోండి ఆ క్షణంలో ఆ కామనను క్రియేట్ చేసినటువంటి మానసికమైన అశాంతి చల్లారుతుంది దాన్నే శాంతి అంటారు ఉపశమము చాలా అశాంతి చల్లారుతుంది ఎప్పుడైతే మనస్సు యొక్క అశాంతి చల్లారిందో హృదయంలో స్వరూపము భూతమైన ఆనందము ద స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంతకుముందు మూసుకుపోయి ఉంటాయి అశాంతి చేత ఈ అశాంతి తలాడేపటికి ఆ హ్యాపీనెస్ స్ప్రింగ్స్ ఊట సో ఆనందము యొక్క ఊటనే ఫిజికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ సమండి అక్కడ ఏదో లిక్విడ్ లాగా బయటకు వస్తుంది సో ఆ ఆనందము అది ప్రకటమవుతుంది అది ప్రకటమైతే వి బికమ్ ఎక్స్టాటిక్ ఆనందాన్ని ఆనంద అనుభవం అందరికీ ఉన్నదే దీంట్లో కొత్తగా పాఠం చెప్తే వచ్చేదేం కాదు అందరికీ అనుభవంలో ఉన్న విషయమే ఎప్పుడైతే ఆనందమో కలిగిందో వెంటనే మనస్సు చెప్తుంది చూసావా ఆ సోఫా వల్ల ఆనందం కలిగింది అని మనస్సు చెప్తుంది సోఫా వల్ల ఆనందం కలిగిందని మనస్సు చెప్తే ఆ కరెక్టే అని వీడు బాహ్య వస్తువుల వల్ల ఆనందం కలుగుతుంది అని ఒక కంక్లూషన్ ఒక నిశ్చయం ఒకటి చేసుకుని ఉంటాడు సో ఇప్పుడు ఈ ఆనందం ఎంతసేపు ఉంటుందో తెలుసిన మరి మరి ఒక్క మరో అశాంతి ఆరంభం కానంత వరకు ఉంటుంది ఆనందం ఈ లోపల పక్క వాళ్ళు ఎవరిలో వచ్చి ఆ సోఫాలో కూర్చున్నారనుకోండి పక్కింటి వాళ్ళు వచ్చి కూర్చున్నారనుకోండి మనస్సు అశాంతిని మొదలెడుతుంది నువ్వు ఐదు వేలు ఇచ్చి సోఫా కొనుక్కుంటే వాడేవడో వచ్చి కూర్చుని అందులో బాగా దట్టంగా ఉన్నాడు ఆ స్ప్రింగ్స్ ఏమైపోతాయోగుతాను ఆ ముఖం ఇంటికిలోకి మస్తి అయిపోతుందో ఏమో అని అంటుంది మనస్సు అనేప్పటికీ పోయింది అవతలగా ఆనందం మళ్ళీ మూసుకుపోతుంది సో ఈ విధంగా మనము కోరేది ఆనందం వెతికేది ఆనందము కానీ అది ఎక్కడ వెతుకుతున్నామో అక్కడ లేదు సో కాబట్టి ఈ అంతర్ముఖత్వమును అలవాటు చేసుకోవాలి సో ఈశ్వరుడు కోసం వెతుకుతున్నాం ఈశ్వ ఈ మాటలు చెప్తే ఎలా ఉంటుందంటే సమాజంలో ఉన్నటువంటి ఒక కండిషనింగ్ ఒకటి ఉంటుంది ఇట్ ఈజ్ పార్ట్లీ సోషల్ కండిషనింగ్ పార్ట్లీ సైకలాజికల్ అండ్ ఇన్ పార్ట్ ఇట్ ఈస్ కల్చరల్ ఆల్సో అన్ని రకాల కండిషనింగ్ ఉంటుంది ఈ మాట చెప్తే ఈ మొత్తం కండిషనింగ్ అంతని కూడా షేక్ చేసినట్టు ఇట్ గోస్ ఎగ్నస్ట్ ద బేసిక్ కండిషనింగ్ కాబట్టి అలాగా మనిషిని పట్టుకుని అలా షేక్ చేసేయాలంటే కొంచెం మనస్సుకి నష్టం అంటుంది అంత కొంచెం ధైర్యం చాలదు మనిషిని కొంచెం సవకాశంగా అందజేయాలి కానీ అలా పట్టుకుని షేక్ చేసి వదిలిపెడితే ఎక్కడి గుర్తుంది అందు గురించి ఒక విసరం మొహమాటంగా చెప్తూ ఉన్నా ఏమని నీవు దేవుడి కోసం వెతుకుతున్నావో నీవు వెతికి నువ్వు ఏ దేవుడు కోసం వెతుకుతున్నావో ఆ దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు ఆత్మరూపంగా నీ హృదయంలో ఉన్నాడు ఈ ఈ మాట చెప్పామనుకోండి ఇప్పుడు మరైతే మేము తిరుపతి ఎందుకు వెళ్తున్నట్టు కాశీ ఎందుకు వెళ్తున్నట్టు అని మీరు అడిగారనుకోండి నేనేం సమాధానం చెప్పాలి ప్రతిమా స్థూల బుద్ధీనాం సర్వత్ర విదితాత్మనాం అగ్నిర్దేవోద్విజాతీనాం మునీనా హృది దైవతం ప్రతిమా స్థూల బుద్ధీనాం సర్వత్ర విదితాత్మనాం అని మనుస్ఫూర్తికారుణం సో వైదికులకు అగ్నియే దైవము అప్పుడు అగ్ని అదే దైవం వైదికులకి అగ్నిలో హోమం చేస్తారు అదే దైవం మా దగ్గర ఒక గ్రూప్ ఒకటి ఉంది వాళ్ళు ప్రతి ఆదివారము బొలారం గ్రూప్ వాళ్ళు ప్రతి ఆదివారం యజ్ఞం చేస్తారు అదే వాళ్ళకి దైవం క్లీన్ నో ప్రాబ్లం సో మునీనాం హృది దైవతం మననశీలు అంతర్ముఖులైన వాళ్ళకి హృదయంలో ఉన్నది దైవం సర్వత్ర విదితాత్మనాం ఆత్మతత్వం తెలిసిన వాళ్ళకి సర్వము మరి ఇంక ఈ దేవత ఈ ప్రతిమా పూజ అది చేస్తూ ఉంటారు వీళ్ళెవరని ప్రతిమా స్థూల బుద్ధీనాం అంటే స్థూల బుద్ధీనాం అంటే కొంచెం బండబారిన బుద్ధి స్థూల అంటే అర్థంది అంచతనే ఇవి చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది సో ఆత్మస్వ ఆత్మ ఆత్మరూపంగా పరమేశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు కాబట్టి తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి నీవు మనస్సు యొక్క సమాధానమును అలవరుచుకో అక్కడ తేలేరు మనస్ సమాధానము సమాధి కాదు సమాధానము సమాధి అక్కర్లేదు ఇప్పుడు సమాధి అంటే అది వర్కౌట్ అవ్వదండి ఇట్స్ ఎ ప్రాబ్లం ఇట్స్ ఎ టార్చర్ ఆఫ్ ది మైండ్ ఒక ఆయన పదేళ్ళు వర్కౌట్ చేసి సమాధి పొందాడు ఆ సమాధి తీరా పోకుండా పోయింది ఆ అయ్యో సమాధి పోయింది అని బెంగ పెట్టుకున్నాడు ఈ సమాధిని ఎవడో శిష్యుడు జరగొట్టాడు దాంతో ఆ శిష్యుడి మీద పట్టదా అంత నేను పదేళ్ళు కష్టపడి సాధించిన సమాధిని వీడు జరగొట్టాడు సో ఇది దిస్ ఓన్ వర్క్ ఐటల్ సమాధి కాదు కావాల్సిందే సమాధానము కాదండి మరి అక్కడ సమాధి అనే పదం ఉందంటే ఆ పదానికి అర్థం సమాధానం అన్నాడు సో కావాల్సింది ఏమిటంటే అవేర్నెస్ అండ్ అలర్ట్నెస్ అది కావాలి ఫోకస్ సింగిల్ అలాగా మనస్సుని మనస్సుని వాట్ యూ కాల్ టు స్టన్ ఇట్ అంటారు చిత్తవృత్తి నిరోధ చిత్త మనస్సు అలా కదలడానికి వీల్లేదంటే కదలిక రాకూడదు అని మీరు ప్రయత్నం చేస్తే కదలిక వస్తూనే ఉంటుంది అంటే ఏమైపోతుంది మీరు చేసే ప్రయత్నము ఇట్ ఇట్ ఈస్ బౌండ్ టు బి డిఫీటెడ్ క్వైట్ ఆఫ్ దాంతో ఏమవుతుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కాబట్టి మనం చేసే ప్రయత్నం కూడా అలాంటిది ఉండాలంటే అది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్న ప్రయత్నం చేస్తే ఉత్సాహంగా ఉంటుంది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్న ప్రయత్నం కాకుండా సక్సెస్ అయ్యే అవకాశం లేని ప్రయత్నం చేసామనుకోండి నిరుత్సాహం వచ్చేస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉపనిషత్ పాఠంలో మొదలుపెట్టాను అనుకోండి ఊళ్ళో వాళ్ళందరికీ పత్రికలు పెంచిపెట్టి ఐ విల్ బి టోటల్ అట్టన్ని ఫ్రస్ట్రేట్ అయ్యి ఎందుకంటే ఎవరు రారు వచ్చినా పావుగంట ఎప్పుడు లేచక్క ఏమిటి ఉపనిషత్తి ఇలా ఉంది కాబట్టి మనం చేసి ప్రయత్నం అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్నదే పట్టుకుని దాన్నే చేయాలి సో ఎనివే సమాధానము కావాలి ఈ సమాధానాన్ని మనస్ సమాధానము దాన్ని చిత్త సమాధానము అంటారు అలర్ట్నెస్ అండ్ అవేర్నెస్ అంటే సావధానముగా ఉండవలను మనస్సు సావధానముగా ఉండవలేను అంతర్ముఖముగా ఉండవలేను అంటే బస్ ఇట్నా బాధ్యా సో ఎలాగా మనస్సుకి ఆ సవధానతని ఆ అంతర్ముఖత్వాన్ని నేర్పడము ఎలాగా ఎలాగేంటి మనస్సు యొక్క సమాధానము అనేది నీకు సుతరాము తెలియని సంగతి ఏం కాదు ఎక్కడెక్కడ మనస్సుకి రాగము ఉంటుందో అక్కడ తప్పనిసరిగా సమాధానం ఏర్పడుతుంది ఆ భాగాన్ని బట్టి సమాధానం సో మనం రాజ్యాన్ని పెంచు కూర్చుంటాము దాంతో దాన్నే పునఃపున పర్యాలోచన చేస్తూ ఉంటాము దాని ఎందే మనస్సు ఫిక్స్ అయిపోయి ఉంటుంది మన మనస్సు చాలా చిత్రం మీరు దాన్ని మీరు ఆలోచిస్తే అంటే ఆలోచించడం అంటే యూ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అనమాట మన అంతర్ముఖంగా ఉండి మన మనస్సుని మనమే పరిశీలించడం అలవాటు చేసుకోవాలి సో ఆ విధంగా మీరు పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది ఒక సంగతి అదేమిటంటే మనస్సు కొన్ని కొన్ని అంశములలో ఒక గాడిలో పడ్డట్టుగా అయిపోతుంది ఇప్పుడు చక్రం గాడిలో పడిందనుకో ఈ పక్కకి ఆ పక్కకి ఇంకా రాదు ఆ గాడిలోనే ముందుకు పోతూ ఉంటుంది పట్టాల మీద బండిలాగా సో అదేవిధంగా మనస్సుకు కూడా కొన్ని గాడిలు ఉంటాయి కొన్ని ఫిక్స్డ్ గ్రూవ్స్ ఉంటాయి మనస్సుకి ప్రతివాడికి ఓ గ్రూవ్ ఉంటుంది తక్కువనే మనస్సు వెళ్ళి పడిపోగానే ఇంకా అంటే దాంతో వాడు కుస్తీ పడుతూ ఉంటాడు అది పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ ఇప్పుడు ఒక ఒక అతను మామూలుగా విశ్రాంతిగా కూర్చున్నాడు ఇంతట్లోకి పేకాట గుర్తుకొచ్చింది అంటే ఆ పేకాటానే గాడిలో పడిపోయింది ఇంకా అతను కూర్చోలేడు అడుగు మీద హీ హ్యాస్ టు కలెక్ట్ హాపిటల్స్ అండ్ పీపుల్ అండ్ హీ హ్యాస్ టు స్టార్ట్ ఆయన కోసం ఫోన్లు చేస్తాడు ఇటు పరిగెడతాడు అటు పరిగెడతాడు జనాలు పోవేస్తాడు ఆ తర్వాత పైగా నేను ఒక ఆయన చూశాను ఆయన అంటాడు ఏమిటండి అసమానం ఇంట్లో కూర్చొని బెల్లం బిడ్డలతో ఏం మాట్లాడతారు ఎక్కడ అడుగుతుందా ఉంటే ఒక్కడు కూడా రాడే అని ఊళ్ళో వాళ్ళ మీద ఒక రకాల సో ఈ విధంగా అది మనస్సు గాడిలో పడిపోతుంది వదలండి దిక్మాలపై వదిలిపెట్టేయండి అంటే హీ కెనాట్ ఈ కెనాట్ మనస్సు గాడిలో పడిపోయిందంటే దాని నుంచి బయటకు రావడం కష్టం ఈ కామనలన్నీ కూడా అటువంటివే మనకు ఉండే కోరికలన్నీ కూడా అలాంటి కోరికలే కాబట్టి మనం గమనించాలి మన ఎవడి మటుకు వారు తన మనస్సులో చూసుకోవాలి చూసుకుని ఓహో వాట్ ఆర్ దీస్ గ్రూప్స్ దట్ ఐ హ్యావ్ డెవలప్డ్ ఏ గ్రూప్స్ నేను డెవలప్ చేసి కూర్చున్నాను అని మనం మనం గమనించాలి గమనిస్తే మనకు దొరికిపోతాయి మనకే దొరకదు ఇంకెందుకు దొరకండి మన మనస్సు మనకి తెలుస్తూ ఉంటుంది కదా మనకి దొరికిపోతాయి ఓకే దిస్ ఈస్ ది గ్రూ దిస్ ఈస్ ది గ్రూ దిస్ ఈజ్ ది గ్రూ అని ఎప్పుడైతే ఆ గ్రూలో పడుతోందో మనస్సు బస్ యూ హ్యావ్ టు బికమ్ అలర్ట్ మై గాడ్ దిస్ ఈజ్ నాట్ డిజైరబుల్ అని మీరు దాన్ని జాగ్రత్తగా మనస్సుని ఆ గురువులో పడనివ్వకుండా కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మీరు ఏం చేయనక్కర్లేదు ఆ ఎలర్ట్నెస్ ఉంటే పడదంటే ఒకవేళ గురువులో పడిందనుకోండి మనస్సు అదే ధోరణిలో ఆలోచించుకుంటూ పోతుందనుకోండి At least then you should become alert. Oh. అట్లీస్ట్ దెన్ యూ షుడ్ బికమ్ ఎలర్త్ ఓ ఈ మనస్సు నిన్న పొద్దున్న గురువులో పడింది ఇదే ఐడియాలో ఇదే బిల్డప్లో పడింది మళ్ళీ అవే థాట్స్ ఇవాళ పొద్దున్న మళ్ళీ బిల్డప్లో పడింది guru lo ఈ మనస్సు ఇలాగే గురువులో పడిపోతూ ఉంటుంది అని గమనించి షు యూ షుడ్ నాట్ పర్షూ ఇట్ దానికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి ఐ విల్ నాట్ థింక్ అబౌట్ ఇట్ అని అని మీరు కొంచెం ప్రయత్నం మనస్సు రివోల్ట్ తీసుకొస్తూ ఉంటుంది విప్లవాలను తీసుకొస్తూ ఉంటుంది Local నుంచి నో నో నథింగ్ డూయింగ్ యూ థింక్ అబౌట్ ఇట్ అని ఐ లైక్ థింకింగ్ అబౌట్ దాట్ ఐ లవ్ థింకింగ్ అబౌట్ దాట్ అనే మనస్సు ఒక రకమైన విప్లవాలు ఒకటి నిర్మాణం చేస్తుంది లోపల నుంచి దాన్ని మీరు అధిగమించి మీ యొక్క విల్ పవర్ ఉపయోగించి దాన్ని అధిగమించి జాగ్రత్తగా మనస్సుని ఆ గాడిలోంచి పక్కకి తప్పించి ఇంకో టాపిక్ మీదకి తీసుకువెళ్ళి ఆ విధంగా మీరు కొన్నిసార్లు చేసేప్పటికీ గ్రాడ్యువల్గా ఆ గ్రూవ్ ఆ గాడి అనేది ఒక లక్షణం ఉంది మనస్సుకే అది క్రమంగా క్లియర్ అయిపోతుంది సో ఈ విధంగా మనము ఉండేవాళ్ళని పరిశీలించటము బంధుమిత్రుల్ని పరిశీలించటము ఇదంతా అనవసరం ఉండేవాళ్ళని పరిశీలించారనుకుంటే ఏమీ ఉపయోగం లేదు వాళ్ళు మారరు పెట్టరు వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఇప్పుడు మన మనస్సును మనం పరిశీలించటం అలవాటు చేసుకోవాలి మన అహం మన ఈగో ఉండేదే ఈగో ఏ విధంగా పనిచేస్తుంది వాట్ ఆర్ ఇట్స్ వేస్ ఆఫ్ ఫంక్షనింగ్ అన్నది మనం గమనించాలి చాలా చిత్రమైన విషయం ఇప్పుడు ముగ్గురు స్త్రీలు ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నారు ఎలాగా తల్లి చెల్లెలు భార్య ముగ్గురు స్త్రీలే కదండి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన తల్లి ఆయన చెల్లెలు చెల్లెలు లేక సోదరి చెలలో లేక అక్క వాటెవర్ అంటూ భార్య ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా అభివృద్ధి వ్యక్తిని ప్రేమిస్తారు తల్లి ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది కొడుకు చెల్లెలు లేకపోతే సోదరు ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది సోదరుడు ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని ప్రేమిస్తుంది భార్య ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది సో ముగ్గురు యొక్క ప్రేమ ప్రేమకు ఆశ్చర్యము ఫోకస్ ఒకే వ్యక్తి సో ముగ్గురు వ్యక్తులు ఒకే ముగ్గురు మనుషులు ముగ్గురు వ్యక్తులు ఒకే ఒకే ఎంటిటీని ప్రేమిస్తున్నప్పుడు సో ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నట్టుగా అయిపోయింది సో దే దేర్ మైండ్స్ ఆర్ ఓరియెంటెడ్ in the same direction they are like the same person therefore they should be friends with each other you expect them to be friends but they will be fighting with each other so renda enta contradiction vache podi indo so what is wrong what went wrong are mugru vyakturu ipudu ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఈ సెకండ్ పర్సన్ మరొకళ్ళని ప్రేమిస్తూ ఉంటే వీళ్ళ ప్రేమలకు అసలు ఎక్కడా పొంతనా లేదు కాబట్టి వీళ్ళిద్దరికీ ఒకే కలిసి ఉండటము లేకపోతే ఆ స్నేహభావం కలగటము కష్టం ఐ అండర్స్టాండ్ అలాగేం కాదుగా ఆల్ ది త్రీ పీపుల్ ఆర్ దే లవ్ ది సేమ్ గాయ్ దెన్ ఫోర్ ఎక్స్పెక్ట్ దెబ్ టు బి ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్ బికాస్ దే ఫోకస్ ఈజ్ యునైటెడ్ బట్ నో దే ఫైట్ విత్ ఈచ్ అదర్ ఎందుకంటే వాట్ వాట్ ఈస్ ది రీజన్ వాట్ కుడ్ బి ది రీజన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ముగ్గురు ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నా వాస్తవంలో ముగ్గురు అహంకారం అధికంగా ఉంటుంది వాళ్ళు ఉంటే ప్రేమిస్తున్నామని అనుకుంటారే కానీ వాళ్ళు ఈగోయిస్టిక్గా ఉంటారు ఇంకే పైకి అంటూ ఉంటారు నేను అతన్ని ప్రేమిస్తున్నాను వాస్తవంలో అతన్ని ప్రేమించేదానికంటే వాళ్ళు తమ ఈగోనే అధికంగా ప్రేమిస్తారు ఆ పరిస్థితి వల్లనే ముగ్గురు ఒకే వ్యక్తిని ప్రేమించే సందర్భంలో కూడా ముగ్గురు మధ్యన విభేదాలు కూడా చూపుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కనుక వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఒకే వ్యక్తిని ప్రేమించటం వరకు బాగుంది ఈ అడిషన్ టు దాట్ వాళ్ళ హృదయంలో వాళ్ళు పరిశీలన జరుపుకుని ఈగోని కనుక ఆ అహంకారాన్ని కనుక ఒకంత తగ్గించుకుంటే ముగ్గురు ఎంతో ఆనందంగా కలిసి జీవించగలుగుతారు కలిసి ఉండే సందర్భం ఉంటే కలిసి లేదు దెబ్బలాడుకోవడానికి కలిసే ఉండక్కర్లేదు విడివిడిగా ఉన్నా దెబ్బలాడుకుంటారు దట్ ఈజ్ నాట్ కలి ఆత్మసార్కోసాలు కలుసుకుని చెప్పడుకుంటారు దాంట్లో ఉంది విచ్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అది సో ఈ విధంగా మన మనస్సుని మనం పరిశీలించుకుని మన మనస్సుని మనం అంతర్ముఖం చేసుకోవాలి దట్ యూ డూ తద్ వేర్ధవ్యం సౌమ్య విద్ధి ఆ చిత్త సమాధానాన్ని నీవు సంపాదించే ప్రయత్నం చేయవలసింది దాని మీద వేద్ధవ్యం అని ఆల్రెడీ ఆ తాడనము చిత్తమును ఒక చిత్తమును ఒక ఉపకరణంగా ఉపకరణంగా తీర్చిదిద్ది ఒక సాధనంగా తీర్చిదిద్ది దాన్ని ఆ లక్ష్యం మీదకి పునఃపున లక్ష్యం మీదకి దాన్ని ప్రయోగిస్తూ ఉండటము అని ఒక మెటఫర్ అంటే బాణంతో టార్గెట్ ప్రాక్టీస్ చేస్తారు చూడండి ఆ మెటఫర్ని తీసుకొస్తున్నారు కదా టార్గెట్ ప్రాక్టీసే అంటే కానీ దాని పుచ్చుకున్న విధరవాన్ని కాల్చి అలాగంటెడ్డి గారిని కాదు కదా టార్గెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు టార్గెట్ ప్రాక్టీస్ అంటే ఏం చేస్తారు ఒక టార్గెట్ ఒకటి ఎదుర్కొండ పెట్టుకుంటారు దానికి కొంత ఫిక్స్డ్ దూరంలో నిలబడి బాణము ధనస్సు ధనస్సు పట్టుకుని బాణాల పదో ఇరవై పెట్టుకుని అలా దాన్ని కొడుతూ ఉంటారు మిస్ అయిపోతుంది మిస్ అయిపోతే మళ్ళీ జాగ్రత్తగా మనస్సును అక్కడ లగ్నం చేసి అలా కొడుతూ ఉంటారు సో అది ఒక దృష్టాంతము అంటే మెటార్ తద్వేద్దవ్యం నీవు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను నీవు వేద్దవ్యం టార్గెట్ చేయవలను అది హౌ టు డూ ఆల్ దట్ వీ విల్ సి సో ఇక్కడ మంత్రం చాలా చక్కటి మంత్రము ధనుర్గృహీత్వా ఔపనిషదం మహాస్త్రం సో ఇక మెటోర్ ఆరంభమైంది టార్గెట్ ప్రాక్టీస్కి ధనస్సు బాణాలు టార్గెట్ మూడు కావాలి కదా సో ధనస్సు ఏమిటి అంటే ఔపనిషదం మహాస్త్రం ఉపనిషత్తులలో బోధించబడేటువంటి ఏ బోధ కలదు అదియే ధనస్సు ఉపనిషద్ ఉపనిషద్ బోధ ఏదైతే కలదో అదియే ధనస్సు ఉపనిషద్వాక్యముల యొక్క శ్రవణము ఇదే ధనస్సు దీన్నే ధనస్సుగా అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వెంటన్నసేపు కూర్చుని ఉపనిషద్ విచారం చేసి ఆత్మ విచారం చేసామనుకోండి అంటే అర్థం ఏమిటి ధనస్సు సిద్ధమైందన్నమాట ఎటువంటి ధనస్సు తెలుసిన మహాస్త్రం ధను సో మహా అంటే గొప్ప అస్త్రం అసుక్షేపే అనే పదం అలాంటిది అసుక్షేపే విసురుటా అనర్థం అసు అనే పదానికి సో అశ్యతే ఇది అస్త్రం ఈ ధనస్సును ఉపయోగించి మీరు బాణాన్ని విసురుతారు దీని సహాయంతో విసురుతారు కాబట్టి అది దానికి అస్త్రం అనే పదాన్ని ధనుస్సుకి వాడతారు మిస్ అయిన కూడా అస్త్రం అని వాడతారు ఆ సందర్భంగా అది ఇదేమీ భారతం పాఠం కాదు కదా భగవద్గీత పాఠం అంటే అక్కడ యాక్చువల్ యుద్ధం కనుక అక్కడ అస్త్రశబ్దానికి అర్థం వేరే ఇక్కడ అస్త్రశబ్దానికి అర్థం ఏంటంటే ఈ ధనస్సే మహాస్త్రం చాలా గొప్ప అస్త్రం ఈ ఎలాగా ఈ ధనస్సు ఉపయోగించి అక్క ఆ బాణాన్ని ఈ ధనస్సు మీద ఎక్కుపెట్టి ఆ బాణాన్ని టార్గెట్ మీదకి విడిచి అలా విడిచిపెట్టడానికి సహకరించేటువంటి గొప్ప సాధనము మహాస్త్రం ధనుర్గృహిత్ ఊపనిషదం మహాస్త్రం ఓకే ధనస్సు సంగతి తేలింది ఇంకా బాణమేమిటి శరం హ్యుపాసానిషితం సంధయిత బాణాన్ని బాణం అంటే మనస్సే బాణం ఉండే మనస్సే బాణం అనుకోండి ప్రస్తుతానికి ఇంకా ముందు శరో హ్యాత్మా సో ఈ మనస్సుతోటే మీరు తాడనం చేయాలి కదండి ఈ మనస్సే బాణము బాణము ఎప్పుడు కూడా బ్లంట్గా ఉండకూడదు బండబారు ఉండకూడదు సూది మొన మున అంటారు ఆ చాలా పదునుగా ఉండ వాడిగా ఉండాలి నిశీతం అంటే వాడి సో ఇప్పుడు మనస్సుని వాడిగా మనస్సు బాణాన్ని వాడిగా తయారు చేయాలి మనస్సుని ఇప్పుడు ఊరికే స్థూలంగా చెప్తున్నాను కానీ ఇంకొంచెం వివరంగా తర్వాత మంత్రంలో వస్తుంది సో అహం అహంకారము అని అర్థం అహం వృత్తి శిరోహి ఆత్మ రాబోతోంది సో ప్రస్తుతానికి మనస్సు సో ఈ మనస్సు అనే సాధనాన్ని మీరు వాడీగా తయారు చేయాలి అంటే అర్థం సూక్ష్మంగా తయారు చేయాలి మనస్సు సూక్ష్మంగా ఉండాలండి చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు విద్యార్థులకి కొంచెం మ్యాథమెటిక్స్లోవి చదువుకోమని చెప్తారు మ్యాథమెటిక్స్లో అవి చదువు చదివిస్తారు చిన్నతనంలో ఎందుకంటారు మ్యాథమెటిక్స్ చదివినట్లయితే కొంచెం ఆ మనస్సుకి ఆ లాజిక్ అవి అలవాటు అవుతుంది కొంచెం తర్కం కూడా బోధిస్తూ ఉంటాం మామూలుగా తర్క సంగ్రహం ఇలాంటి పాఠాలు విద్యార్థులు చదువుతారు లేదా విద్యార్థులు తర్కంలో చెప్పే విషయాలేమీ సరికాకపోయినా ఆ భాష టెర్మినాలజీ అంతా అలవాటు అవుతుంది సో మనస్సు చాలా వాడిగా నిశ్చితంగా సూక్ష్మంగా ఉంటుంది నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే నేను పాఠాలు ఇవే చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు మీరందరూ ఎంత ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా సో సపోజ్ ఇలా అందరూ కూర్చుని మీ మనస్సు యొక్క నిషధత్వం నాకు తెలిసే అవకాశం ఉండదు కానీ నేను ఇండివిజువల్గా మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు నేను పసిగట్టగలుగుతాను ఇండివిజువల్గా మాట్లాడడం అనేది ఒకటి ఉంటుంది కదండీ అప్పుడు ఎలర్ట్గా ఎలర్ట్గా లేకపోతే ఏది ఎలర్ట్గా ఉన్నట్లయితే పసిగట్టచ్చు నేను అమెరికాలో విద్యార్థులను చూస్తూ ఉంటాను వాళ్ళతో కొంత ఇంటరాక్షన్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది ఆ ఇంటరాక్షన్ టైంలో వాళ్ళని వాళ్ళ ప్రొఫెషనల్ పీపుల్ వాళ్ళ షార్ప్నెస్ ఆఫ్ మైండ్ చూస్తే టెరిఫిట్ చాలా షార్ప్గా ఉంటారు వాళ్ళు షార్ప్గా ఉండకపోతే వాళ్ళని అట్లాంటిక్ సముద్రంలో మారేస్తారు తీసుకెళ్ళి అక్కడ అమెరికాలో బతకని వెళ్ళడం యూ హ్యావ్ టు షార్ప్ ఇండియా కాదు అక్కడ ఇండియా అంటే అన్ని రకాల మనుషులు గవర్నమెంట్ ఉద్యోగం ఏదో చేసుకుంటారు ఏమీ షార్ప్నెస్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసుకోవచ్చు తర్వాత పెన్షన్ వస్తుంది ఇంకా ఇవి వస్తాయి సో సో మెనీ థింగ్స్ ఆర్ దర్ షార్క్నెస్గా ఉండి తీరాలి నేను ఏమీ లేదు కానీ కానీ వెస్టర్న్ సొసైటీస్లో అలా ఉండదు వాడు కనుక సమర్థుడు కాకపోయినట్లయితే వాడు నేను చెప్తున్నా కదా అట్లాంటిక్లో పడే ది వాంట్ అలౌ హిమ్ టు స్టే ఆన్ ల్యాండ్ సొసైటీ చాలా ఇట్ ఎక్స్పెక్ట్స్ వెరీ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ ఆల్ దాట్ సో చాలా షార్ప్గా ఉంటుంది అసలు స్ వాళ్ళు వచ్చి క్లాస్లో కూర్చుంటారు మీరు పాఠం చెప్తుంటే వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు ఎవ్రీథింగ్ దేర్ కి నోటీస్ అనివే ది పాయింట్ ఈజ్ మనస్సుకి అటువంటి నిశ్చితత్వాన్ని మనం సంపాదించాలి సూక్ష్మంగా ఉండాలి ఈ మనస్సుకి సూక్ష్మత ఎలా వస్తుందో చెప్తా చూడండి మనస్సు పవిత్రంగా ఉండాలి సూక్ష్మంగా వాడిగా ఉండాలి రెండు లక్షణాలు దుష్టంగా ఉండకూడదు వాడు చాలా దుర్మార్గుడు ఎప్పుడు కూడా ప్లాన్ వేస్తూ ఉంటాడు శకుని మనస్సు కూడా చాలా సూక్ష్మంగా ఉంటుందని అలా ఉండకూడదు సో నా వేళ భాస్కర్రావు ఉండకూడదు అలా ఒకప్పుడు పాపం రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ఏదో ప్లాన్ వేసినట్టుగా హిస్టరీలో జరుగుతాం ఐ ఓంట్ నో వాట్ హీఈస్ డూయింగ్ నౌ అట్ వన్ టైమ్ హీ వాజ్ సపోజ్ టు ది వెరీ షార్ప్ మైండెడ్ జంట్లో ఉన్నాను అప్పట్లో బట్ ఎవర్ ఇట్ సో అలాగంటిది కాదు కావాల్సింది పవిత్రము తర్వాత సూక్ష్మ సూక్ష్మ గ్రాహిత్వం చాలా ఇంపార్టెంట్ అది కొంతమంది మనస్సు బండగా ఉంటుంది వాళ్ళు బండగా ఉంటుందంటే చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది ఆ సూపర్ఫిషియల్నెస్ చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అప్రిషియేట్ ఎనీథింగ్ పెద్ద లోతుగా ఏమి చూస్తూ ఉంటాను నేను చెప్తే బాగుండదు మొన్న ఎస్సే కూడా చూశాను పత్రికలు ఎవరో రాస్తే వేదాంతం మీద ఎస్సే అది చదివితే ఎంత పూర్ ఒపీనియన్ కలుగుతుందంటే ఆ రాసిన ఆయన రాసిన ఆయన ఎందుకు ఆయనకి ఎందుకు ఈ సబ్జెక్ట్ ఆయనకెందుకు ఆయన చెప్పుకునే కథలే చెప్పుకుంటే కలక్షపం మధ్యలో వేదాంతం జోలికి రావడం వచ్చినప్పుడు మరి దాన్ని సూక్ష్మంగా చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి ఇట్ ఈస్ నాట్ డేర్ అని తెలిసిపోతుంది అలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది సో అలా ఉండకూడదు శ్రవణం చేసి గ్రంథాలని బాగా పఠించాలి మంచి టేస్ట్ ఉండాలి రీడింగ్ టేస్ట్ హై క్వాలిటీ టేస్ట్ ఉండాలి ఉంటే ఈ మన సమాజంలో నా పర్సనల్ ఒపీనియన్ ఇది దేర్ ఆర్ సప్టెన్ మ్యాగజైన్స్ వీక్నెస్ అంటారు వారపత్రికలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు ఆంధ్రభూమి ఆంధ్రపత్రిక ఇప్పుడు నైరోజు నాకు తెలియదు స్వాతి ఈజ్ అన్ అడిషనల్ థింగ్ తర్వాత కథలకు సంబంధించిన పత్రికలు ఇలాగ వారానికి ఒకటో పదిహేను రోజులకు ఒకటో వస్తూ ఉంటాయి వాటిల్లో గాసిప్ స్టార్ డస్ట్ అని ఇంకో పత్రిక ఉంది సో ఇలాగ డస్ట్ తప్ప ఇంకేమి ఉండదు జస్ట్ గాసిప్ ఫెమీనా అని ఇంకో పత్రిక ఫెమీనా కూడా నేను ఒకసారి చూశాను అదో సందర్భంలో సో లేడీస్కి సంబంధించిన పత్రిక జెంట్స్కి సంబంధించి బాగా ఉంటూ ఉంటాయి ఆల్ కైండ్స్ ఆఫ్ వెరీ లూజ్లీ ఆర్గనైజ్డ్ పత్రికలు ఉంటాయి వాటిల్లో ఏమీ సారం ఉండదు వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ కొనేస్తూ ఉంటారు తర్వాత ఈ పత్రికలకు ఒక క్లబ్ కూడా పెట్టుకుంటారు అరడరంగు మంది కలిపి ఉపాధి కొంటారు అది ఎలా సర్కులేట్ చేస్తూ ఉంటారు ఈ పని మీరు ఒక సంవత్సరం చేస్తే మీకు ఇంకా వేదాంతం అనేది మీకు అర్థం అయితే నేను చెవి కోసిచ్చేస్తాను రియల్లీ రీడింగ్ అంటే ఎలా ఉండాలో తెలుసిన వెరీ హై స్టాండర్డ్ రీడింగ్ వెరీ మంచి టేస్ట్ ఉన్నటువంటి రీడింగ్ చేయాలి కానీ ఊరికే సూపర్ఫిషియల్ రీడింగ్ చేసినట్లయితే అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఎందుకంటే బ్రెయిన్ న్యూరాన్స్ డల్గా అయిపోతాయి అక్కడ అక్కడ నథింగ్ ఫైర్స్ ఇది ఉదయం ఏది ఫైర్ న్యూరాన్స్ కావటం ఫైర్ న్యూరాన్స్ ఫైర్ చేస్తూ ఉండాలండి ఫైర్ చేస్తూ ఉంటే దెన్ యూ విల్ థింగ్స్ అండ్ కెన్ బీ యూ కెన్ సే ఫ్యూ మీనింగ్ఫుల్ థింగ్స్ న్యూరాన్స్ ఫైర్ చేసే శక్తి కూడా పోతుంది ది బికమ్ డల్ ఎలాగంటే మీరు ఇప్పుడు సపోజ్ ఒక లెగ్స్ ఉన్నాయనుకోండి హ్యాండ్స్ లెగ్స్ మీరు ఏమి అసలు ఒక్కసారి కూడా బెండ్ అనేది కూడా చేయకుండా ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయకుండా అటు పెట్టారనుకోండి అటువంటి లెగ్స్ హ్యాండ్స్ ఆ లిమ్స్ అన్ని ఎలా తయారవుతాయండి చాలా డల్గా తయారవుతాయి ఎజిలిటీ అంటారు చూడండి అది ఉండదు అదేవిధంగా శరీరావయవాల విషయంలో బుద్ధి కూడా అంతే ఈ న్యూరాన్స్ కూడా వాటిని మీరు వినియోగించడం మా ఆఫీసులో వినియోగించరు ఇంట్లో వినియోగించరు తర్వాత ఇవ్వ ఇటువంటివన్నీ చదువుతారు చదివి ఛాన్స్ ఓపెసర్ ఉంటే దాన్ని ఈ విధంగా చేస్తారు దాంతో న్యూరాన్స్ డల్ అయిపోయి ఎందుకు పనికి రాకుండా తయారు ఉంటే గాసిప్పకి తప్ప ఇంక దేనికి తింటారు అని చేస్తే దే ఎంగేజ్ జనరల్స్ నేను ఎలాబరేట్ గాసిప్ గాసిప్పని తెలియకుండానే గాసిప్పుల్లో పడిపోతూ ఉంటాం మీకు న్యూస్ పేపర్ ఉందనుకోండి It's a, it's a gossip at the higher level, at a huge level, social level gossip. News paper on the gossip they are not. But Pratidharani sensationalize this is racist. So, anyway, what I mean is, mind with all the sokshmanga manam that just caught. There is a moral lecture, just not even an adulidu. But this is how I personally feel about it. So, we have to develop a nice taste, munchy taste. So... రామాయణం చదవచ్చు లేకపోతే షేక్స్పియర్ చదవచ్చు లేకపోతే క్లాసికల్ ఆథర్స్ని లాంగ్వేజ్ బాగా చదవాలండి లాంగ్వే మనం ఈ మోడర్న్ డెవలప్మెంట్స్ ఎలా వచ్చాయంటే ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివేయడం మార్కులు సంపాదించేయడం ప్రొఫెషనల్ కాలేజీలో జారిపోవడం కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఈ గోల్లో పడిపోయి లాంగ్వేజెస్ మర్చిపోయాం మనం లాంగ్వేజెస్ని ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకుని లోతుగా చదివినట్లయితే మనస్సుకి మంచి పదును పెట్టినట్టు అవుతుంది సో ఆ విధంగా మనస్సుకు సూక్ష్మ మ్యాథమెటిక్స్ చదవటం చేతనైతే సైంటిఫిక్ టెంపర్ని కలిగి ఉండడం ని త్రోసిపుచ్చి ఏవో సమ్ సూపర్ స్టేషన్స్ని పట్టుకుని వెళ్లాడేవాళ్ళు వాళ్ళు బేసికల్గా చాలా బ్లంటెడ్ మైండ్ కలిగి ఉంటారు ఎవరో సూపర్ స్టేషన్ని పట్టుకుని వెళ్లాడడం సైంటిఫిక్ థింకింగ్ ఉండదు సైంటిఫిక్ టెంపర్ ఉండదు దట్ ఈజ్ ఎ మేజర్ డిసడ్వాంటేజ్ ఫర్ ది పర్సన్ సైంటిఫిక్ టెంపర్ ఉండాలి ఎప్పుడు కూడా సైన్స్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఆ ఇవన్నీ మా వాళ్ళు ఎప్పుడో చెప్పారండి ఇలాగ మాట్లాడకూడదు మా వాళ్ళు ఏం చెప్పారో చెప్పును ఆ విమానాలు మా వాళ్ళు కనిపెట్టారు ఏమో ఏమిటో చెప్పును విమానం అనే ఉన్నది దాని మీద వాళ్ళమీకి డిస్క్రిప్షన్ ఏమిటి హౌ హీ డిస్క్రైబ్డ్ ఇట్ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ డిస్క్రిప్షన్ యూ షుడ్ నో అబౌట్ ఇట్ అండ్ దెన్ యూ షుడ్ యూ కెన్ కంపేర్ ఆన్ కాంట్రాస్ట్ సో నవెడేస్ ఇట్స్ ఎ మార్వల్ ఇట్స్ ఎ టెక్నాలజికల్ మార్వెల్ అటువంటి టెక్నాలజికల్ మార్వెల్ మన ముందు ఉన్నది ఒక విమానము అనేది అట్ ది సేమ్ టైం వాల్మీకి మహర్షి గురించి మాట్లాడుతున్నారు అని మీరు రకంగా ఇది తెలుసుకోవాలి వీలైనంత వరకు అది తెలుసుకోవాలి దీన్ని మర్యాద ఇవ్వాలి దీనికి విలువ ఇవ్వాలి దానికి విలువ ఇవ్వాలి కానీ అది అది తెలియదు ఇది తెలియదు ఆ ఇదంతా ఎప్పుడు నేను అంటూ అంత లూజ్ టాక్ నో హెడ్ అండ్ నో టైల్ అలాగంటే పద్ధతి ఉండకూడదు కరెక్ట్ సైంటిఫిక్ టెంపర్ ఉండాలి సో అలాగే మందుల దగ్గర మందుల విషయంలో నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు రోడ్డు వారు పెట్టి అమ్ముతూ ఉంటారు మందులు అంత హియర్సే తప్ప దాంట్లో మీకు నాలెడ్జ్ అనేది ఎక్కడా ఉండదు వాళ్ళు ఎదురు చేస్తూ ఉంటారు ఐ నాట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వట్ ఎవర్ రోడ్డు పక్కన పెట్టింది ఈ మందు ఉంది ఆ మందు ఉంది చెప్పేసి ఎవ్రీబడీ ఈజ్ డాక్టర్ హూ ఈజ్ నాట్ ఏ డాక్టర్ సో అలాగా సూపర్ స్టేషన్ బేసిస్గాను ఉండకూడదు తర్వాత ఈ సూపర్ స్టేషన్ పెంచేస్తూ ఉంటాం దేర్ఆర్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ దే సోకాల్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చి వచ్చే సపోర్ట్ సూపర్ స్టేషన్ అలా ఉండకూడదు ఆ సూపర్ స్టేషన్ పెంచేస్తూ న్యూమరాలజీ అన్నాం నెంబర్ నీ నెంబర్ ఎంత నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఫోర్టీన్ ఫోర్టీనా అయితే నీకు నలభై రెండో ఏట గండం ఉన్నాడు వీడు ఇంక అక్కడి నుంచి గండం గండం ఏడు గండం ఏంటన్నా మొహం అంతా సూపర్ స్టేషన్ ఏ టు జీ అంతా సూపర్ స్టేషన్ అది పట్టు అదిగో పెద్ద విజ్ఞానం కింద పట్టుకుని వీడు బతికిస్తూ ఉంటాడు వాడు డబ్బులు సంపాదించుకుని వీడు ఉంటాడు ఆ సమాచారం పట్టుకుని వీడు దుఃఖిస్తూ అలాంటి వాటిని దరిదాపులకు రానివ్వకూడదు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేయాలే కానీ దరిదాపులకు రానివ్వకూడదు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు నేను రుగ్వేదం చదువుకున్నాను అన్నాను నేనున్నా మీరు చూడండి మీకు ఏదైనా నేను కావలసే ధన సహాయం చేస్తాను మీరు నా దగ్గర చెప్పి మాట సత్యం మాట మాత్రం మీకు చెప్పండి నేను నిజంగా చదువుకున్నాను రుగ్వేదం అంటే లేదన్న మరి ఎందుకు అలా అసత్యమేందుకు కలుగుతారు పొద్దున్నే పొద్దున్నే అసత్యం ఎందుకు అలా అసత్యం చెప్పకుండా జీవించగలరేమో ఆలోచించండి అదే నాకు ఇది అతని సహాయం చేసుకుని చెట్ మీన్ ఈజ్ సో సూపర్ స్టిషన్ని సమాజంలో ఈ ప్రవేశపెట్టడం చాలా తప్పదు మనం కూడా అలా సూపర్స్టిషియస్గా ఉండకూడదు మనస్సుని వాడిగా టెట్టుకోవాలి అట్ ది సేమ్ టైం పవిత్రంగా టెట్టుకోవాలి రాగద్వేషాలను పెట్టుకోకూడదు తీవ్రమైన రాగద్వేషాలు ఉండకూడదు ఆ వాడు నాకు అపగారం చేశాడు అని వాడి మీద ప్రత్యేకమైన ద్వేషం వీడు నాకు బాగా కావలసిన వ్యక్తి అని వాడి మీద రాగము ముఖ్యంగా సంతానం విషయంలో జనులు రాగాన్ని కలిగి దాన్ని ఓవర్కమ్ చేయాలి పుత్రైషణాయాశ్చ విత్తషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్యాథ భిక్షాచర్యను జరుగుతాయి అని గృహదారుణి కోపనిషత్తు చెప్పింది అది మన కోసమే చెప్పిందండి అడవుల్లో కూర్చుని మనుషుల కోసం అడవుల్లో కూర్చుని వాళ్ళకి పుత్రులు అవి సన్యాసుల కోసమనో బ్రహ్మచారి బ్రహ్మచారుల చెప్పింది కాదు అది గృహస్థుల కోసం చెప్పారు దాన్ని పుత్రైషణాయా వ్యుత్యా నీవు ఆ పుత్ర విషణ పుత్ర అంటే సంతానం సంతానములం ఉండేటువంటి ఆసక్తి ఆసక్తి చాలా ప్రాబ్లం ఇట్ ఈస్ ఇట్ ఇట్ బైండ్స్ ఇట్ స్టైఫుల్స్ ది పర్సన్ అవతల వాడికి విశ్రాంత ఫ్రీడమ్ ఉండదు వీడికి ఫ్రీడమ్ అలాగా చాలా స్టైఫ్లింగ్ గా ఉంటుంది ఈ ఆసక్తి ఈ జనరేషన్ ఎలా వచ్చేసిందంటే ఇప్పుడు పిల్లలు ఆసక్తిని వాళ్ళు ఇష్టపడడం ది వాంట ఫ్రీడమ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అలా ఉంటారు వాళ్ళు దే వాంట్ టు బి ఫ్రీ యు దే డోంట్ వాంట్ టు ది పేరెంట్స్ దే డోంట్ వాంట్ టు పిగి బ్యాక్ ఆర్ వాట్ ఎవర్ దే కాల్ దే డోంట్ వాంట్ ఇట్ పేరెంట్స్ వాళ్ళ మూమెంట్స్ ని ప్రతి క్షణం పరిశీలించట వాళ్ళ ఇష్టపడరు ద్యాడ్ గివ్ మీ ఏ బ్రేక్ దట్ ఇస్ ది స్టాండర్డ్ డైలాగ్ ద్యాడ్ గైతే గివ్ మీ ఏ బ్రేక్ ఉంటాడు మామ్ అయితే అది మామ్ ఉంటాడు అంటే అర్థం ఇక్కడ ది డాష్ డాష్ మా అమ్మ మేము డోంట్ టాక్ ఎనీ మోర్ అని అర్థం మా అంటే ఇంకా చాలా ప్రేమ ఎక్కువ ఉంది చను సో ఆ స్థితి తెచ్చుకోకూడదు పిల్లల విషయంలో వాళ్ళకి మనం సాయం చేయాలి గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళ దారిని వాళ్ళని వదిలిపెట్టాలి చేస్తాం అంతకంటే వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వచ్చేసిన తర్వాత ఏదో చిన్నప్పుడు సహాయం అమ్మగారు చిత్తావాళ్ళేవారు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కానీ అతని వాళ్ళు అంటే ఒళ్ళు కూర్చోబెట్టుకున్నప్పుడు బిడ్డ వాడికి ఏమో సేవా అది చేయటం ఉంటుంది కానీ వీడి పొద్దులలో అయితే షేవు చేసుకుంటున్నాడు వీడి బిడ్డ ఏమిటి వీడు ఈజ్ నాట్ చైల్డ్ ఎనీ మోర్ హీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ హీజ్ ఇంకా వాడి చైల్డ్ ఏమిటి వాడి దారిని వాడిని వదిలిపెట్టేసి మన దారిని మనం ఉండాలి ఎదుర సహాయం చేయొచ్చు మాట సహాయం చేయొచ్చు ఈ విధంగా ఆసక్తి ఆసక్తి రాగము ద్వేషము అలా ఉండకూడదు మనం మనం ఏం చేస్తామంటే వీ లుక్ అట్ ది వరల్డ్ త్రూ ది నెట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ త్రూ ది నెట్ ఆఫ్ అటాచ్మెంట్స్ అండ్ ఎవర్షన్స్ రాగద్వేషముల యొక్క నెట్ ఒకటి కట్టేసుకుని ఆ నెట్ లోపల కూర్చుని ఆ నెట్లోంచి చూస్తూ ఉంటుంది జగత్తు అలా చూడకూడదు మీకు సత్యం సత్య వస్తువు ఎన్నడూ దర్శనం అవుతుంది వెన్ యూ లుక్ ఎట్ ది వరల్డ్ త్రూ ది నెట్ ఆఫ్ లైక్స్ అండ్ రాగము రాగము అంటే ఎర్ర కళ్ళతో పెట్టుకోవడం లాంటి ద్వేషము అంటే నల్ల కళ్ళతో పెట్టుకోవడం రాగం ఏం చేస్తుందంటే హృదయంలో ఎరుపు రంగుని వేసినట్టే అయిపోతుంది హృదయం రక్తంగా తయారు రంజనం చేసేస్తుంది రంజనాత్మకం రాగ ద్వేషము హృదయం మా మసి మారి మసి అయిపోయేట్లే చేస్తుంది హృదయం ఇలాగా ఉండకూడదు ఎర్రగానో నల్లగా ఉండకూడదు నల్లగానో ఉండకూడదు తేలలాగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి ఎలాగా రాగద్వేషాలను అధిగమించటం ఎలాగా ఉపాసానిషితం సంధయిత రాగద్వేషాలని నిశ్చితం చేసుకోవాలి పవిత్రం చేసుకోవాలి షుడ్ బి నిషితం అట్ ది సేమ్ టైం పవిత్రం నిశ్చితం చేసుకోవటానికి పద్ధతి ఏమిటో నేను మీకు మనం చేశాను వెరీ హై స్టాండర్డ్ ఆఫ్ టేస్ట్ అండ్ రీడింగ్ అండ్ సత్సంగము ఏ పర్సన్ ఈజ్ నోన్ బై హిస్ కంపెనీ A person is known by his tastes. A person is known by what he reads. So even if you have a chance to have a chance to have a chance, you will have to learn. So, you will have a first class company, a first class friend, a first class taste, a first class activity. Very high standard values. There are many. There are many. Please note that. Physical health, hai. ఫాలోస్ మెంటల్ హెల్త్ ఇది మెంటల్లీ ఇఫ్ యూఆర్ హెల్దీ అండ్ క్లీన్ మీ మనస్సు కూడా మీ దేహం కూడా ప్రశాంతంగా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది భాగవతంలో నేను చూస్తున్నాను ఆయన జడభరతుడు దిట్టంగా ఉండి బట్టాయన పివాన మంచి బలంగా ఉండి బట్ట ఏం భోజనం చేసేవట్టి అంటే గిన్నె మాడిపోతే అడుగున గిన్నె మాడిపోయిన పెచ్చులు ఉంటాయి చూడండి అవి లేకపోతే అదే పళ్ళు ఏదైనా అంటే ఇతరులు పెద్ద విలువ కానివారిని తీసి పారేసింది అది తినేసి ఇవాడు పాపం ఆయన ఆయనకి ఏది పెడితే అదే తినేసి ఇవ్వడు వాళ్ళందరూ పై పైన ఉన్నటువంటి అన్నం వడ్డించేసుకుని అడుగున గిన్నె మాడిపోయిన పెచ్చులు ఉంటే ఈయన ఆ పెచ్చులన్నీ తీసుకొచ్చి ఈయన మొహాన్ని పారేస్తే శుభ్రంగా అవన్నీ ఆనందంగా పెచ్చులు రుచిగానే ఉంటాయి దానిలో ఏదో ఉదాయో ఉంటుంది అది తినేసి ఇవాడు ఏ పని చెప్తే ఆ పని చేసేస్తూ ఉండేవాడు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండివాడు పుష్టిగా ఉండేవాడు ఎందుకంటే మనస్సు నిండుగా ఉంటుంది మనస్సు నిండుగా ఉండేది ఆయనకి ఆత్మనిష్ఠుడు జడభరతుడని లోకంలో వాళ్ళందరూ ఆయన్ని చూసి జేడు అనుకునేవాడు ఆయన ఆత్మనిష్ఠుడిగా ఉండేవాడు కాబట్టి శరీరంలో ఈ ఆయన మనస్సులో ఉండేటువంటి ఆ పవిత్రత శరీరంలో గో ప్రకటం అయిపోతూ ఉంటుంది ఎప్పుడూ ముక్కు తీరి కూడా ఎగడం చాలా దృఢంగా ఉండేవాడు ఎక్కడి నుంచి వచ్చింది చేసి భోజనం ఏమో ఇలాంటి తక్కువ భోజనం కదా అంటే ఆ మనస్సులోని నిండు అది శరీరంలోకి వచ్చేస్తుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు నిండుగా ఉంటాయి మనస్సు కుళ్ళు కుళ్ళుగా శరీరం కూడా ఏవేవో రోగాలనే వస్తాయి నిజంగా కాబట్టి ఉపాస మనస్సు పవిత్రంగా పెట్టుకోవాలి ఉపాస ఉపాస అంటే ఉపాసనం సో ఈశ్వరుణ్ణి బాగా ఉపాసన చేయాలి రాగద్వేషాలు పోవటానికి ఒక మంత్రం ఒకటి తీసుకుని ఒక పురశ్చరణ చేసేయాలి అసలు ముందు పురశ్చరణ అంటే పురహచర్యతే మొట్టమొదటి చేయాల్సిన పని దానికి పురశ్చరణ అని పేరు ఏదో కృష్ణ మంత్రమో రామ మంత్రమో శివ మంత్రమో గాయత్రి మంత్రమో ఏదో మంత్రాన్న హృదయాన్ని పట్టుకుని శుభ్రంగా పన్నెండు లక్ష పన్నెండు మంది అక్షరాలుంటే పన్నెండు లక్షలు ఆరు అక్షరాలు ఉంటే ఆరు లక్షలు ఏదో ఒక పురశ్చరణ చేసేయాలి మంత్ర జపం దానం ధర్మం ఇవన్నీ కూడా దృఢంగా చేసేస్తే ఉపాసన భక్తి పరమేశ్వరుని ఆరాధించడం పూజా పురస్కారం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే సరైన అవగాహనతో చేసుకోవాలి నిష్కామంగా చేయాలి అక్కడి నుంచి కామనతో చేసుకుంటూ కూర్చోవడం సో అది అది మళ్ళీ ఉపాసనలో గ్రా రాగద్వేషాలు పెంచుతుంది కానీ మా పరీక్ష ప్యాస్ అయితే నేను ఉండ్రాలు పోసుకుంటాను అంటే అది రాగద్వేషాలు పెంచినట్టయిందా తగ్గించినట్టయిందా కుర్రాట పరీక్ష ప్యాస్ అయినా ప్యాస్ కాకపోయినా దాంతో సంబంధం లేకుండా ఉండరాలు పోసుకుని అందరికీ పంచిపెట్టాలి ఒక అసలు కూడా దశవుతాడు ఏం వాళ్ళ లేదు ఇట్ దాటర్ అలా ఉండా. సో నిష్కామ భక్తి చాలా ఇంపార్టెంట్ అండి నిష్కామంగా భక్తి చేయటం ఉన్నది భగవద్గీతలో శంకర భగవద్వాదుల సంబంధ భాషను నేను దాంతో ప్రారంభంలోనే ఆయన నిష్కామ భక్తి నిష్కామ కర్మయోగాన్ని నిష్కామ భక్తి అన్నా కర్మయోగం అన్నా ఒకటే ఆ నిష్కామ అనే మాటకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో అది బాగా అలవాటు తద్వారా ఏమవుతుందో తెలుసునండి ఆ రాగద్వేషాలు బాగా తడలిపోతాయి మీరు కామన లేకుండా ఎఫర్ట్ చేయగలిగారంటే వాటే గ్లోరియస్ గ్రోత్ ఇ కేసు సెల్ఫ్ సెంట్రేడ్ స్టేట్ లేదు సెల్ఫిష్నెస్ లేదు బట్ ఈజ్ వర్కింగ్ హార్ట్ అదే వాటే గ్లో వర్కింగ్ హార్ట్ అంటే అర్థమైనట్టు తెలుసునండి శరీరము మంచి దృఢంగా ఉంటుంది సెల్ఫిష్నెస్ లేదంటే అర్థమయ్యేటండి మనస్సు చాలా హెల్తీగా ఉంటుంది బాడీ ఈజ్ హెల్దీ మైండ్ ఈజ్ హెల్దీ వాట్ ఏ గ్లోరియస్ thing ఇట్ ఈజ్ అది ఉపాసన అనపడుతుంది సో ఆ విధంగా మనస్సుని సూక్ష్మగ్రాహిత్వము పవిత్రత ఈ రెండు కూడా బాగా నిలబెట్టుకోవాలి ఉపాసానిషితం అప్పుడు అటువంటి మనస్సునే ఒక బాణంగం తయారు చేసి సంధయిత దానిని ఈ ఉపనిషద్ మోధ ఉపని ఆత్మ ఉపనిషద్విచారము అనేటువంటి ధనస్సు మీదకి ఈ మనస్సుని ఎక్కువ పెట్టాలి అని ఊరికే మెటఫారికల్గా చెప్తున్నారు ఆయమ్య సాగీయాలి బాణాన్ని సాగతీయాలి కదండి బాణాన్ని ఆయమ్య చెవి వరకు లాగుతారు అని అంటారు ఆకరణాంతము నాది త్రాటను లాగేదంటే మంచి వేగం వస్తుంది బాణానికి అలాగనమాట ఆయమ్య సాగీసి ఎలాగ సాగతీయడం మనస్సును ఎలా సాగతీస్తారు అంటే భావగతేన చేతస భావగతేన చేతస భావము అంటే ప్రేమ భావ శబ్దము మొట్టమొదటిసారిగా మీకు ఉపనిషత్తులో మీరు వినుంటారు భావము అంటే ప్రేమ చూడండి మీకు తెలిసిందనుకోండి దాన్ని ఇంటలెక్ట్ అంటారు ఆ తెలిసిందాన్ని మీరు ఫీల్ అయ్యారనుకోండి ఫీలింగ్ దాన్ని భావము సో వాట్ యూ నో ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ కాల్డ్ భావ What you know, you do not feel. There is no bhava in it. Paka yinna de kripa chara. Yavane swami ji nakva yadanta anta vada artha muto andi gane. Somehow bhatti anedi, somehow I am unable to deal with it, I am unable to grow uh, into it.